సంకీర్తన రెండు వందల ముప్పై మూడు కిందుపడి మొక్కకుమీ కేశవామిరేకుగందుల కేశవాలుచాచే వింతలోనే కేశవా ప్రతికేలికి మాయాడకేరా కేశవా గేలి శేషేల మమ్ము కేశవా నీకేరునాచేతనున్నది కేశవా కిందుపడి మొక్కకు మీ కేశవాందమ్మిరేకుగందుల కేశవా గెరసుపు దాటకువోయి కేశవ మంకు కెరళించేవు వలపు కేశవా గిరికుచములిమిగో కేశవా నీకు గిరపు వెట్టుకున్న రాన కేశవా కిందుపడి మొక్కకుమీ కేశవామిరేకుగందుల కేశవా కిలకిల నవ్వనే కేశవా నీకు కెలనివారమానేము కేశవా గిలిగించి కూడితిమి కేశవా నాతో గెలసేవు శ్రీవేంకటేశపడి మొక్కకుమీ కేశవా ఎంతమ్మిరే కుగన్నుల కేశవా